నిత్యిచిత్ జగత్ దృశ్యతే వాత్యం ఎత్చిత్ జగత్తే దృశ్యతే అనిత్యం ఇది అనిత్యం కనబడుతున్నది వినబడుతున్నది తెలియబడుతున్నది నాకంటే వేరై నాకంటే వేరై యత్కించి కొంచెమైనను ఏదైనా సరే కనబడుతున్నది ఏదైనా సరే వినపడుతున్నది ఏదైనా సరే తెలియబడుతున్నది అంటూ ఒకటంటూ ఉంటే అదంతయు అనిత్యమే సింపుల్ అదిత్యం చూడండి నిత్యానిత్య వస్తు వివేకాన్ని సులభ సూత్రంగా ఇందులో అందించాలన్నమాట ఏమిటి నాకు అనిత్యం అంటే ఎలా తెలియాలండి ఏంటి ఏం అక్కర్లేదు నాయన ఓ ప్రమాణం పెట్టుకో బంగారానికి గీట్రాయ్య ఎలాగో ఇది కూడా అంతే నీకంటే వేరుగా ఏదైతే కనబడుతుందో ఏదైతే వినబడుతుందో ఏదైతే తెలియబడుతుందో అదంతయు అనిత్యమే సింపుల్ యూ మీ ఇల్లు మారుతున్నారనుకోండి సాధారణంగా ఇల్లు మారేటప్పుడు ఏం చేస్తాం పనికి వచ్చే వస్తువులు పట్టుకెళ్తాం పనికి రాని వస్తువులు అప్పటిదాకా ఎప్పటికో పనికి దాచిపెట్టినవన్నీ పారేస్తాం సగం పెరిగినటువంటి బొమ్మలు సగం ఎక్కడితో తెస్తాడు బాబు కష్టపడి వచ్చేటప్పుడు దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఓ బొమ్మ కొంటాడు ఇంటికి వెళ్ళి ఆ వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో ఇద్దామని సరే ప్రయాణంలో తీసుకొచ్చేటప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఒక కాలు విరిగింది అని ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఆ బొమ్మ దుబాయ్ వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళలేడు కాబట్టి ఆ బొమ్మకు ఆ కాలు అతికిచ్చి జాగ్రత్తగా హెరాల్ డైట్మెంట్ అతికిచ్చి జాగ్రత్తగా పడిపోకుండా అమ్మలో పెడతాడు ఎవరన్నా వస్తే చెప్తుంటాడు ఇదిగో ఈ బొమ్మ నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో కొన్నానంటే సరే ఓకే ఇల్లు మారుతున్నాడు ఇప్పుడు ఇల్లు మారేటప్పుడు ఏమైంది మళ్ళా ఆ వస్తువులు సర్దేటప్పుడు ఆ కాలు మళ్ళా విరిగిపోయాయి ఈ బొమ్మ కాలు ఎప్పుడు చూసినా విరిగిపోతుంది ఎన్నిసార్లు అంటిచ్చినా ఈ బొమ్మ పారేరా బాబు అన్నాడు దాని ఎడల విరక్తి వైరాగ్యం వచ్చింది కాసేపు తత్కాల వచ్చి పారేసాడు ఇలా వాళ్ళు ఆవిడ అప్పుడు గుర్తు చేసింది ఏమండి ఇది మీరు దుబాయ్ నుంచి తెచ్చారు కదండి పారేస్తే ఎలాగండి ఆ కాలు మళ్ళీ అతికిద్దామండి అండి ఎన్నిసార్లు అధిగిస్తాం ఎన్నిసార్లు అధిగించిన విరిగిపోతూనే ఉంది ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు తెస్తాలే పడేసాయి భవిష్యత్ ప్రణాళిక ఏర్పడిందా పడలేదా పడిపోయి ఎక్కడ పడింది ఎక్కడ పడింది చైతన్యం మీద పడి నువ్వు అనేవి కనేవి వినేవి తెలుసుకునేవి తెలియబడేవి సమస్తము చైతన్యం మీద ముద్రించబడుతోంది నీళ్ళు ఒక బ్లాక్ పేపర్ ఒకటి వైట్ పేపర్ ఒకటి తోర కాగజ థా ఏమన్న మేరా చూడండి ఈ పాట అందరూ అందరూ వినవాళ్ళే నా నా చిన్నప్పుడు ఈ పాట విన్నప్పుడు నాలో ఎన్నో ప్రశ్నలు వచ్చేవన్నమాట తోర కాగజ్ థా ఏమని మేర అంటాడ ఇక్కడ బోర్డు కనబడుతుంటే అని లేవు కదా వాస్తవానికి ఓన్లీ వైట్ పేపర్ ఏ ఉంది అక్కడ చైతన్యం అనే వైట్ పేపర్ అన్నవి కన్నవి విన్నవి తిన్నవి తెలియబడేవి తెలుసుకున్నవి ఆ నింపిడేసాం ఆ వైట్ పేపర్ నిండా ఏమైపోయింది పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఎక్కడిని తయారవుతోంది ఈ రాసిన ఈ కర్తకే ఈ జీవుడికే మెల్లమెల్లగా ఏం చేసాం ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కొట్టేశాం రాసినవన్నీ కొట్టేశాం ఏమండి కొట్టేస్తే వైట్ పేపర్ వస్తున్నాయి ఇక్కడ మళ్ళా వైట్ పేపర్ మీద అది కావాలి ఇది కావాలి అలా కావాలి ఇలా కావాలి అలా చేయాలి ఇలా చేయాలని భూములు రాసేసామండి రాసేసి మళ్ళా ఏం చేశాడు ఇప్పుడు అయ్యో పొరపాటు చేశానండి తూచని ప్రాయశ్చిత్త కర్మ ద్వారా కొట్టేశాడు కొట్టేస్తే వైట్ పేపర్ వస్తుందా రాదు అందువల్ల కర్మకాండ వలన మోక్షం రాదు ఆ కావాలంటే తెల్ల పేపర్ బదులు నల్ల పేపర్ వస్తుంది ఎందుకని బాగా కొట్టేశాడు కాబట్టి గోడు పొరపాట్లు చేశాడు ఆ చేసిన వాటి సంరక్ష రక్ష గుణ అని ఈశ్వరుడు రోజు క్షమాపణ చెప్పుకున్నాడు శివాపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది అందులో మనం చేసినవన్నీ ఉంటాయి అనమాట ఆ చేసినవన్నింట్లో నన్ను క్షమించవయ్యా అని కోరుకుంటూ నైవ కించిత్ కరోతి ఈశ్వరుడేమన్నాడు అంతా విని నాయన నైవ కిచిత్ కరోతి నువ్వు ఏమి కించిత్ కూడా నువ్వేమీ చేయలేదు కంచిత్తి కూడా నువ్వు ఏమి చేయకపోతే అప్పుడు వైట్ పేపర్ వైట్ పేపర్ గానే ఉంది కదా